ంత ధిం త్రేఖవతరణ గోవిందం త్రిజగతి సజ్జన సంగతి రేఖ త్రిజగతి అంటే మూడు లోకాల్లోను మూడు లోకాల్లోను అంటే భూ భూవర్స్ వర్క్ అంటే అనేక రకమైన హాస్టల్ వర్డ్స్ లో ఎక్కడ పోయినా కూడాను సజ్జన సాంగత్యం చేసి తిరాలి అంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని తిరాలి మనకి తెలియనప్పుడు తెలుసుకునే తెలుసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటేనే కదా తెలుసు మనకి తెలుసుకోవడం దాన్నే సజ్జన సాంగత్యం సత్యం తెలుసుకున్న జనులే సజ్జనులు కనుక మన అజ్ఞానం పోవడానికి ఈ భవాన్నీ భవ అంటే అది కావాలి ఇది కావాలి ఇది లేకపోతే బతకలేము అది లేకపోతే బతకలేము అనే సాధారంలోంచి మనకు దారి చూపించే తీరం దాటించే నౌకే ఈ సజ్జన సాంగత్యం అనేది కనుక చింత వాతులకి త్రిజగతి సనసంగతికా నవతరణే నౌక భజ గోవిందోవిందం గోవిందం భూడమతే సత్సంగే నిస్సంగే నిర్మోహ నిర్మోహత్వే నిశలచేతం నిశలచేతే జీవన్మోక్తే భజగోవిందం భజగోవిందంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మరి పద్యము శ్లోకము ఈ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వమే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తమే జీవన్ముక్తి అనేది సత్సంగం అంటే సత్యంతో సాంగం సత్యం అంటే ఆత్మ పదార్థం నిత్యమైనదే సత్యం వేదాంత పరిభాషలో సత్యం అంటే అబద్ధం పలకూడదు నిజం పలకాలి అనే దాని గురించి ప్రస్తుతం కాదు సత్యం అంటే ఇక్కడ ఆత్మ అంటే నిత్యమైనదే ఆత్మ అనిత్యమైనదే అనాత్మ ఆత్మే సత్యం అనాత్మే అసత్యం అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి కనుక సత్యంతో సాంగత్యం అంటే మనము ధ్యానంలో మన ఆత్మబార్తో మనం ఏకమై ఉండడం అంటే మనుసులో ఏ ఆలోచన లేకుండా ఆలోచన రహితం చేసుకుని అంతర్ముఖంగా ఉండి దివ్య చక్షును ఉద్దీపనం సత్సంగం యొక్క ధ్యేయము అదే సత్సంగం కనుక సత్సంగం అంటే ధ్యానము మెడిటేషన్ సత్సంగత్వే నిర్మోహత్వం సత్సంగత్యం అనేది మనకి నిర్మోహత్వం వస్తుంది సత్సంగత్వం నిస్సంగత్వం నిస్సంగత్వం అంటే నాన్ అటాచ్మెంట్ అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు పద్మ పత్రం పద్మం అంటే తామరా పత్రం అంటే ఆకు అంబస అంటే నీటిబొట్టు ఇవంటే లాగా తామరాకు మీద నీటిబొట్టు లాగా అన్నమాట అంటే ఈ ప్రపంచంలో మనం అన్ అటాచ్డ్గా ఉండాలి నిస్సంగంగా జీవించాలి అందులో మునిగిపోయి తలమునుకలు కాకూడదు తేలాలి సంసారంలో తేలాలి సంసారంలో తేలడం అంటే ఎలా తేలుతాము ఆ నిస్సంగం ఆ నన్ అటాచ్మెంటు ఏ విధంగా వస్తుందంటే కేవలం ధ్యానం వల్ల వస్తుంది అని చెప్పాడు శంకరాచార్యవాడు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వం అనేది మనకి నిర్మోహత్వానికి దారితీస్తుంది నిస్సంగత్వం లేనప్పుడు అంటే సంగత్వంతో కూడుకుని ఉన్నప్పుడు ఘం స సంఘులై ఉన్నప్పుడు మనం మోహంతో వ్యాకులం చెంది ఉంటాం అనేక రకాల మోహం ధనం మీద కావచ్చు వెళ్ళాబిడ్డల మీద కావచ్చు కీర్తి మీద కావచ్చు వేదాంతం మీద కూడా కావచ్చు కనుక ఈ విధమైన వ్యామోహాలన్నీ పోవాలంటే మనకు ఆత్మజ్ఞానం అవసరం మోహం మనసు చంచలంగా తయారవుతుంది అంటే మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడైతే మోహం పోతుందో మైండ్ మన కంట్రోల్లో వస్తుంది మనం అనుకున్నప్పుడు ఆలోచించగలుగుతాం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసినట్టు మైండ్ని మనం స్విచ్ ఆఫ్ చేసేయచ్చు మైండ్ అనేది మన చేతుల్లో స్విచ్ ఆన్ ఉండాలి మన చేతుల్లో స్విచ్ ఆఫ్ ఉండాలి అంతేగాని మనకి తెలియకుండానే అది ఇష్టం వచ్చినట్టు పరిగెత్తిపడమే మరి మనసు చంచలంగా ఉండడం అనమాట సాధారణ జనులకు ఆత్మజ్ఞానులు కాని వాళ్ళకి వారి యొక్క నేచరే అది వారి మైండ్ వారి కంట్రోల్లో లేదు ఎందుకంటే వాళ్ళు అనేక విషయాల్లో మోహగ్రస్తులే ఉన్నారు ఎందుకు మోహం వస్తుందంటే వాళ్ళు పూర్తిగా ఈ యొక్క సంసారంతో అటాచ్డ్గా అంటే సంగంగా ఉన్నారు ఎందుకు అటాచ్డ్గా ఉండవలసినారంటే ఆత్మజ్ఞానం లేదు సత్సంగం ఎప్పుడు చేయలేదు ధ్యానం చేయనే చేయలేదు కనుక సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చయ నిశ్చయ చిప్తే జీవన్ ముక్తి ఎప్పుడంటే అప్పుడు మన మైండ్ని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసుకోగలిగినప్పుడే అదే మన జీవన్ ముక్తి అంటే జీవన్ ఉండగానే ముక్తి మనకి విదేహముక్తి ఎప్పుడు ఉంది పుట్టక ముందు మనం ముక్త చనిపోయిన తర్వాత ముక్త ఇక్కడ బతుకున్నప్పుడే ముక్త కావాలి అదే దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ కనుక శంకరాచార్య వారు చెప్పారు సత్సంగే నిసంగం నిసంగే నిర్మోహమం నిర్మోహలం నిచలచిత్ జీవన్మోక్తి భజ గోవిందం భోవిందం గోవిందం భూడమతే సంప్రాప్తే ఋుకురణే భజ గోవిందర్పట విరచ పుణ్యా పుణ్య వివర్జిత పంత యోగి నియోజతర బాలోవదేవోవింద రథ్యాచర్పట విరచిత కంత రథ్యాచర్పట అంటే పెద్ద పెద్ద చిల్లులు ఉన్న కంత అంటే బట్టలు విరచితం అంటే యోగి అనేవాడు చినిగిపోయిన బట్టలన్నీ కూడా వేసుకుంటాడు దాన్ని అట్లా పట్టించుకొని పట్టించుకోడు బట్టలు కొత్తగా ఉన్నాయా చినిగిపోయి ఉన్నాయా అని పట్టించుకోడు అలాగే పుణ్యాపుణ్య వివర్జిత పంత అంటే శుభం చేయాలి అశుభం చేయకూడదు అని అశుభము శుభం ఈ ద్వైదీ భావాల్లో ఉండడు పుణ్యాపుణ్యాల ప్రసక్తే లేదు కనుక పుణ్యాపుణ్య వివర్జిత పంత వర్జితం అంటే లేని వివర్జితం అంటే అస్సలు లేని పంత అంటే మార్గం యోగి యోగ నియోజిత చిత్త యోగి ఎప్పుడు తన చిత్తాన్ని యోగంలోనే నియోజింపజేస్తాడు అంటే ఎప్పుడు యోగ సాధన చేస్తూ ఉంటాడు అతడు బాలుడులాగా ఉన్మత్తుడులాగా రమిస్తూ ఉంటాడు అంతే అంతేగాని సాధారణ జనంగా ఉండడు చిన్నపిల్లవాడులా ఉంటాడు ఉన్మత్తుడ్లా ఉంటాడు జ్ఞాని బాలో వత్ అని అందుకే అన్నారు కనుకర్పట విరచిత కంత పుణ్యా పుణ్య వివర్జితీగ నిమతే బాలో భోవిందం కామం క్రోధం లోభం మోహం త్యక్ ఆత్మానం పశ్యతిహం ఆత్మవిహీన మూఢస్ భోవిందం కామం క్రోధం లోపం మోహం ఇలాంటివన్నీ కూడా తక్వ అంటే వదిలిపెట్టేసి ఆత్మానం అంటే ఆత్మలో పశ్యతి సోహం సా అహం అనేది సోహం సా అంటే అది అతడు అహం అంటే నేను అదే నేను అని చెప్పేసి మనం ఆత్మలో ఆత్మ పదార్థం ద్వారా ఆత్మ పదార్థంలో తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే పశ్చతి అన్నాడు చూడ్డం పశ్చతి అంటే సంస్కృతంలో చూడ్డం అనేది చూడ్డం అంటే దివ్య చుట్టూ చూడ్డం అనమాట వారు నీ వారి పుస్తకాలు అధ్యయనం చేసిన వాళ్ళు ఎప్పుడు ఈ పశ్చతి అంటే అదేదో వేదాంత పరంగా ఇంటెలెక్చువల్గా తెలుసుకోవడమే అనుకుంటారు కానీ అది యోగ పరంగా దివ్యచక్షు ద్వారా ఆత్మానుభవంగా అపరోక్షానుభూతి పరంగా తెలుసుకోవాలి మటుకు వాళ్ళు తెలుసుకోలేదు వాళ్ళు కనుక శంకరాచార్యుల వారు వేదాంతి కాదు మహాయోగి తూర శరీరం నుంచి సూష శరీరాన్ని ఎప్పుడంటే అప్పుడు వేదగల సమర్థత కలిగి ఉన్నాడు కనుకనే అతనికి స్థూల శరీరం అంటే ఏంటో తెలుసు సూక్ష్మ శరీరం అంటే ఏంటో తెలుసు కారణ శరీరం అంటే ఏంటో తెలుసు మహాకారణ శరీరం అంటే ఏమిటో తెలుసు ఇవన్నీ కూడాను వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు యోగం ద్వారా కానీ మన కేవలం వేదాంత పనులు ఉన్నా కానీ యోగ సాధనకి ఉపక్రమించలేదు కనుక పశ్చతి సోహం అన్నాడు ఆయన పశ్చతి అంటే దివచచ్యూతో చూడటం రక నిగూఢ ఆత్మజ్ఞాన విహీన మూఢ అంటే ఆత్మజ్ఞాన విహీనుడైన మూడు అలాంటి వాడు నిగూఢమైన నరక లోకాల్లో పచ్చంతి అంటే బాధలు అనుభవిస్తుంటాడని చెప్పేసి ఆయన చెప్పాడు నరక లోకాలు ఉన్నాయి స్వర్గ లోకాలు ఉన్నాయి మరి అవేమి అభూత కల్పనలు కాదు ఈ మనకి కంటికి కనపడే లోకమే మాత్రమే ఉన్నది కాదు కంటికి కనపడని దివ్యచక్షుతో కనపడే లోకాలు కోటాను కోట్లు అందులో నరక కూపాలు ఉన్నాయి స్వర్గ తుర్వ్యమైన లోకాలు ఉన్నాయి ఇదే మహమ్మద్ ప్రవక్త మరి హీరా కేవ్స్లో ఉన్నప్పుడు గబ్రి అనే ఆస్టల్ మాస్టర్ ద్వారా తన సూక్ష్మ అనేక లోకాల తిరిగి బాబు నరకలోకాలు ఉన్నాయి స్వర్గలోకాలు ఉన్నాయి కనుక మంచి చేయండి స్వర్గలోకాలు పొందండి చెడు చేస్తే నరకలోకాలు పోతానని చెప్పి అందరినీ హెచ్చరించి ఇస్లాం మతం స్థాపించారు శంకరాచార్యుల వారు కానీ మహమ్మద్ కానీ జీసస్ కానీ బుద్ధుడు కానీ ఎవరైనా కూడా చెప్పేది ఈ సత్యమే అంతేగాని శంకరాచార్యుల వారు ఒక మతం మహమ్మద్ ఇంకొక మతం కృష్ణుడు ఇంకొక మతం బుద్ధుడు ఇంకొక మతం కానే కాదు ఆధ్యాత్మిక విద్య ఎప్పుడైనా ఒకటే ఎక్కడైనా ఒకటే అదే మన ధ్యాన మార్గం ధ్యాన మార్గం ఆచరించడమే ప్రతి మానవుడు చేయవలసిన తక్షణ కర్త్యం అంతేగాని భజనలు కాదు దైవ ప్రార్థనలు కాదు మెట్ట వేదాంత చర్చలు కాదు హరికథ కాలక్షేపాలు కాదు పనికి రాని ఇష్టాగోష్ఠులు కావు చేయవలసింది సక్రమమైన ధ్యానం మన దివ్యచక్షువును ఉత్తేజపరుచుకోవడం ఈఎస్పి అంటారు ఇంగ్లీష్లో ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ని డెవలప్ చేసుకోవడం కనుక తక్తి సోహం ఆత్మజ్ఞానవిహీనూ నరక నిగోడ భోవిందం నాస్తికులు కమ్యూనిస్టులు ఎక్సిస్టులు ఏమంటారు అంటే చనిపోయిన తోకాలే లేవు బాబు ఏదున్న ఈ లోకమే కనుక ఇక్కడే ఎంజాయ్ చేయి అంటారు అది మూర్ఖుడి జ్ఞానం అనేక లోకాలు ఉన్నాయి మనం అనేక లోకంలో తిరుగుతుంటాం స్వేచ్ఛా విహారం చేస్తుంటాం కానీ ఈ స్వేచ్ఛా విహారం చేస్తున్నప్పుడు దుఃఖంగా విహరించరాదు సుఖంగా సంతోషంగా శాంతితో విహరించాలి ఈ లోకంలో కూడా మనం స్వేచ్ఛా విహారంతోనే వచ్చాము స్వేచ్ఛా విహారం కోసం వచ్చాం అయినా కూడా దుఃఖంలో ఉన్నామంటే మనం ఎవరు అనేది మనం మర్చిపోయాం మనం ఆత్మ పదార్థం చెప్పి మర్చిపోయాం కేవలం దేహమే మనం అనుకుంటున్నాం కానీ ఈ దేహంలో నివసించే దేహి తెలుసుకునే దేహి ఆ దేహి తాను అని చెప్పేసి మర్చిపోయాడు తెలుసుకోలేకుండా ఉన్నాడు ఎంత తెలియజెప్పినా కూడా తెలుసుకోలేకుండా ఉన్నాడు ఇది తెలియజెప్తే తెలుసుకునేది కాదు చేస్తే ధ్యానం చేస్తే తెలుసుకుంటాడు కనుక మనం ధ్యానం చేయాలి రజని సాయం ప్రత శిశిరంతోరా కళ క్రీడతి గచత్యాయు తదే నమో త్యాయో భోవిందజని దినము అంటే ఈ డే టైమ్ అనమాట రజనీ అంటే రాత్రి సాయం ప్రాత పొద్దున సాయం సాయంత్రం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనేవి ఎప్పుడూ వచ్చిపోతూనే ఉన్నాయి అయినా కూడాను మనం మేల్కోవటం లేదు అలాగే శిశిర వసంతో పునరాయాత శిశిరం అంటే వింటరు చలికాలం వసంతం అంటే మన స్ప్రింగ్ వసంత ఋతువు వస్తూనే పోతూనే ఉన్నాయి కానీ మనకు మనకు లెక్కే లేదు కాలక్రీడది గచ్చత్యాయువు కాలం తిరుగుతూనే ఉంది ఆయువు క్షీణిస్తూనే ఉంది అయినా కూడాను మనం ఎందుకు వచ్చాం ఏ పని చేయాలి అని మటుకు మనం ఆలోచించటం లేదు కనుక వచ్చింది ఈ లోకం భోగించేందుకు అయినా ఈ లోకం భోగించలేదు ఎందుకంటే అసలు మనం ఎవరో తెలుసుకోలేదు కనుక అసలు మనం ఏదో తెలుసుకున్న తర్వాతే ఈ లోకంలో మనం నిజంగా భోగించగలం కనుక ఫస్ట్ మనల్ని మనం తెలుసుకుని తర్వాత మనం ఈ జగత్తులో విహరించగలం ఇంకొకరికి సహాయం చేయగలం కనుకనే ఆత్మనో మోక్షయ జగద్వితాయ అని చెప్పేసి రామకృష్ణ పరమాన్సాలు అన్నారు ఆత్మనో మోక్షయ అంటే ఫస్ట్ ఆత్మకి మోక్షం తర్వాత జగద్దితం అప్పుడే జగద్దితం జరుగుతుంది ఆత్మకు మోక్షం రాకుండా జగద్దితం ఎప్పుడు జరగదు కనుక ఫస్ట్ భజగోవిందం అంటే ఆత్మకి మోక్షం సంపాదించుకోవాలి అంటే ఆత్మ పదార్థంలో మనం దివ్య చక్షువుని సంపాదించుకోవాలి కనుక దినమీ సాయం ప్రాత శిశిర వసంతో పునరాయా కల క్రీడతి గజ త్యాయో తిన్నో త్యాశ వాయో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూడమతే అర్థమనర్థం భావ నిత్యం నాస్తి తుకలే తరేతే భజ గోవిందం అర్థం ఎప్పుడు అనర్థంగా దాడి తీస్తుంది మనం జీవించేది సంపదలు సంతరించుకోవడం కోసం కాదు ఆర్థిక సంపద సంతరించుకోవడం కోసం కాదు జ్ఞాన సంపద సంతరించుకోవడం కోసం కావలసింది ఈ జానుడి పుట్టకు పొద్దున ఒక రొట్టె రాత్రి ఒక రొట్టె దానికి ఇంత కష్టపడాలా ఇన్ని కోట్లు సంపాదించాలా అర్థం భావ్య నిత్యం సుఖలేశ సత్యం ఈ అర్థంలో అంటే సంపదల్లో సుఖం వేష మాత్రమేనా లేదని చెప్పి శంకరాచార్య వచ్చి చెప్తున్నా మనకి ఇంకా వంట పట్టడం లేదు అర్థం కావడం లేదు బుద్ధుడు వచ్చి చెప్పాడు కృష్ణుడు వచ్చి చెప్పాడు శంకరాచార్యం వచ్చి చెప్పాడు అయినా కూడా మనకి అర్థం కావడం లేదు మనం గుడులు గోపురాలు తిరుగుతున్నామే కానీ పనికిరాని పూజలు ప్రార్థన చేస్తున్నామే కానీ పనికి వచ్చే ధ్యానం ఒక క్షణమైనా చేయటం లేదు ఇంకా ఎంతమంది శంకరాచార్యులు రావాలో ఇంకా ఎంతమంది బుద్ధులు రావాలో మన జ్ఞానోన్యత్తం తెలుసుకోవడం కోసం కనుక పజగువిందులోని అంతరార్థం ఇది అని తెలుసుకుని మనం దాన్ని పాటిస్తే నిజంగా శంకరాచార్యం అని మనం తెలుసుకున్నట్టు అవుతుంది నిజంగా మనం వారిని పాటించినట్టు అవుతుంది వారి శిష్యులను మనం ఆనబడతాం కనుక అర్థం అనార్థం భావ నిత్యం నాతి కళాం పుత్రాదపి ధన భాజా బీతిహి ధనవంతుడికి కేవలం దొంగల వల్లే కాదు పుత్రుడి వల్ల కూడా అనుభయమే కనుక మనం డబ్బు సంపాదనలో పడకూడదు జ్ఞాన సంపాదనలో పడాలి రోజు ఒక మన పొట్టకు సరపడినంత ఆహారం సంపాదించుకుంటే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు గేయం గీత నామ సహస్రం జయం శ్రీపతి రూపం సజనసేతం దయం దీన జేతం భజ గోవిందం గేయం గీత నామ సహస్రం ఎప్పుడు కూడా మన నాలుద గీతా పదార్థమే ఉండాలి సహస్రం వెయ్యి మాటలైన ఎప్పుడు గే గీతమే గీతా నామే మన నాలుగు మీద ఉండాలి ధ్యేయం మన జీవితంలో ఏమి సాధించాలి అనేది ఆ శ్రీపతి రూపం అంటే ఒక ఎన్లైటన్ మ్యాన్ యొక్క రూపం ఏమిటో అదే మన ధ్యేయం ఎప్పుడు ఉండాలి మనం కూడా ఆ విధంగా కావాలనే ధ్యేయం ఎప్పుడూ ఉండాలి మనం పెట్టుకోవాలి అలాగే అది సాధించేందుకు మనం మన చిత్తాన్ని ఎప్పుడు సజ్జను సాంగత్యం వైపే నడిపించాలి నేయం అంటే నడిపించడం తీసుకెళ్ళడం సజ్జన సంఘే చిత్తం నేయం సజ్జన సంఘే చిత్తం అంటే మన చిత్తాన్ని దుర్జన సాంగత్యం వైపు నడిపించకుండా సజ్జన సాంగత్యం వైపే నడిపించాలి దేయం దీన జనాయ చెవిత్తం అలాగే మనకన్నా కాస్త దీన జనులకు మనకున్న దాంట్లో ఒకంత అయినా సరే పదోవంత సరే ఇచ్చి తీరాలి కనుక యం గీతనామస్రం కియం శ్రీపతి నియం సజనసే జేతం దేయం దీనజనాయ జీతం భజ గోవిందజ గోవిందం గోవిందం భూడమతే ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యా వివేక విచారం శంకరాచార్య వారి భజుగోయిన శ్లోకాల్లో సత్సంగత్వం నిస్సంగ సత్సంగత్వం నిస్సంగత్వం తర్వాత చాలా ముఖ్యమైన శ్లోకం ఈ ప్రాణాయామం సత్యాహారం అనేది ధ్యాన మార్గం చక్కగా సూచించాడు ధ్యానం అనేది ప్రాణాయామంతో మొదలవుతుంది ప్రాణాయామం అంటే మనం ఇక్కడ ఆనాపాన స్థతి అని చెప్పుకోవచ్చు ఆనాపాన స్థతి అంటే శ్వాస నిశ్వాసలతో కూడి ఉండడం మనం కావలసిన సుఖాసనం తీసుకుని చేతులు పట్టుకుని నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస నిశ్వాసాలు గమనించాలి పొద్దున కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే సమయం తీసుకుని చీకటి చేసుకుని నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితుల్లో కళ్ళు మూసుకుని చేతిలో చేయి పెట్టుకుని నిటారుగా కూర్చుని కొంచెం తలపైకెత్తి కళ్ళు మూసుకుని శ్వాస నిశ్వాసలు గమనించడం మొదలుపెట్టాలి దీన్నే ఆనాపానస్థితి అంటారు లేకపోతే ప్రాణాయామం అవటం ఏ మంత్రము ఉచ్చరించరాదు మనసులో ఏ ఇష్టదేవత రూపం పెట్టుకోరాదు కేవలం మన శ్వాస నిశ్వాసుల మీదే మన ధ్యాస ఉంచాలి అదే ప్రాణాయామం అదే అనాపాన స్థతి అప్పుడేమవుతుందంటే ప్రత్యాహారం జరుగుతుంది పతంజలి మహర్షి చెప్పారు ఏమని ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పేసి కనుక ఎప్పుడైతే ప్రాణాయామం అంటే అనాపాన స్థితి చేస్తామో అప్పుడు ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలు బహిర్ముఖమైన ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయి బయట చూడ్డం మానేసి రూపల చూస్తాం బయట వినడం రూపల విషయాలు వింతాం ఈ లోకం స్విచ్ ఆఫ్ అయిపోయి ఇతర లోకాలు స్విచ్ ఆన్ అవుతాయి దాన్నే ప్రత్యాహారం అంటాం దివ్య చక్షు అంటాం యాక్టివేషన్ ఆఫ్ థర్డై అంటాం అది కేవలం శ్వాస గమనించినప్పుడే అవుతుంది అంతేగాని ఏ మంత్రము ఉచ్చరించినప్పుడు కాదు మనసులో ఏ రూపము పెట్టుకున్నప్పుడు కాదు ఏ భజన చేస్తున్నప్పుడు కాదు బహిర్ముఖంగా ఏ కర్మ చేసినా కూడా కాదు కనుక ప్రాణాయామం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ అతి ముఖ్యమైన అంశం అనమాట శ్వాస నిశ్వాసను గమనించడం అప్పుడు మనకి అంతర్ముఖమై విపత్సన ఆనాపాద శక్తి ద్వారా విపత్సన విపసన అంటే పశ్చతి అంటే సంస్కృతంలో చూడ్డం అన్నాం కదా మనం పస్తన అంటే అదే పాళిలో పశ్చతి సంస్కృతంలో పస్తన అనేది పాళిలో బి అంటే విపరీతంగా టోటల్గా జయము విజయము ఖ్యాతి విఖ్యాతి లాగా పస్తన విపత్సన అంటే దివ్య చుట్టతో చూడ్డాన్ని సంచరించడాన్ని సూక్ష్మ శరీరంతో తిరగడాన్ని విపసన అంటాం అంటే ధ్యానంలో అనుభవాలన్నమాట ఈ విపసన ద్వారా మనకి నిర్వాణ పదవి లభిస్తుంది ఆనాపనసత్తు విపసన నిర్వాణం అంటే ప్రాణాయామము ప్రత్యాహారము నిత్యానిత్య వివేకం నిత్య ఈ యొక్క ప్రత్యాహారం ద్వారానే స్వానుభవపూర్వకంగా మనకి నిత్యం ఏది అని తెలుస్తుంది ైండ్ ఇంటెలెక్ట్ అనేవే అనిత్యాదు ఆత్మ అనేదే నిత్యం స్వామి చిన్మయానంద చెప్పినట్లు అయితే ఇది మనం స్వామి చిన్మయానంద ద్వారా తెలుసుకోవడం కాదు శంకరాచార్యులు వారి భజగువిందం వినడం ద్వారా తెలుసుకోవడం కాదు మన స్వానుభవపూర్వకంగా ధ్యానంలో దివ్య చు ద్వారా అపరోక్షానుభూతి ద్వారా తెలుసుకోవాలి అదే ఆత్మ జ్ఞానం అప్పుడే మోక్షం అప్పుడే నిర్వాణం అప్పుడే దుఃఖరాహిత్యం అప్పుడే జన్మరాహిత్యం ఈ మూడు అనేవి ప్రతిరోజు మనం సాధన చేయాలి ఎలాగైతే ప్రతిరోజు మనం నిత్యము మనం భోజనం చేస్తూ నిత్యము స్నానాదులు చేస్తూ అలాగే నిత్యము ప్రాణాయామ ప్రత్యాహార నిత్యానిత్య వివేకం అంటే ఆనాపాన స్థితి విపసన నిర్వాణం అనేది ప్రతిరోజు మనం అభ్యసనంలో పెట్టాలి దీన్నే జాప్య సమేత సమాధి విధానం అన్నారు శంకరాచార్య వారు జాప్య సమేత అంటే జపంతో కూడుకున్నారు జపం అంటే ఇక్కడ రిపీటేషన్ ఏవి రిపీట్ చేయాలి ఈ పై పై మూడు క్రియలు రోజూ రిపీట్ చేసుకోవాలి అదే సమాధి విధానం నిర్వికల్ప సమాధి విధానం ఏమాత్రం సంశయం లేని సర్వ సమాధానాలు మనకు కూడిన తెలుసుకున్న స్థితిని సమాధి స్థితి అంటారు ఆ విధానం ఏమిటంటే ఎప్పటికప్పుడు మనం శ్వాసను గమనిస్తూ అంతర్ అంతర్ముఖం చేసుకుంటూ అంతర్జ్ఞానాన్ని ప్రబలం చేసుకుంటుండమే సమాధి విధానం శంకరాచార్య వారు ఈ యొక్క శాస్త్రం అధ్యయనం చేయమంటారు కురు అవధానం అంటే ఈ యొక్క శాస్త్రం కురు అంటే ఇది ఎలాంటి శాస్త్రము మహత్ అవధానం గొప్ప శాస్త్రం కదక ప్రణాయామం ప్రత్యాహారం నిత్యాత్య వివేక విచారం జప్య సమేత సమాధి విధానం కురు వదా నో మహవదా భ గోవిందం గుచరణాంబుజనిర్భర సంసారోక్తమానం నిజ హృదయం భోవిందం కనుక చివరిగా శంకరాచార్య వారు ఏమంటారంటే గురుచరణాంబుజ నిర్భర భక్త గురు చరణాలను సే సేవించి అంటే కాళ్ళకి మొక్కర్లేదు ఆయన దగ్గర కూర్చుని ఉపనిషత్తు అంటే గురు దగ్గర కూర్చుని తెలుసుకోవడం అనమాట అంటే అదే గురుచరణాంబుజ నిర్భర భక్త నిర్భయత్వం పొందండి గురువు దగ్గర చేరి భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు తద్విద్ది ప్రణిపాత అయిన పరిప్రశ్న సేవయ ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన జ్ఞానుల దగ్గరికి తత్వదర్శనకు చేరితే వాడిని ప్రశ్నలు అడిగితే వాడు ఒకవేళ సేవ చేయమంటే సేవ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు మనకి ఈ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని ధ్యాన మార్గాన్ని కనుక గురుచరీ సంసారే సంసారం నుంచి అచిర కాలంలో ముక్తం ముక్తు అవగలం సేంద్రియమానజ నియమా దేవం మనస్సుని అప్పుడే మనం మనం నియమంలో చే నియమించుకోగల శక్తి వస్తుంది మనకి ధ్యానం ద్వారా అప్పుడే మన నిజ హృదయస్థంలో అంటే మనలో మనం మన దైవత్వాన్ని మనం చూసుకోగలం దయచేసి నిజ హృదయస్థం దైవం భజ గోవిందం గోరుచరా నాంబుజ నిర్భర భక్త సంసారా దిరాద్భవముక్త ఇంద్రియమానస నియమాదేవసి నిజహృదయ భజ గోవిందం భజ గోవిందో గోవిందజ మూడమతే సంప్రాప్తే సన్నిహిదే కాలే నహి నహి రక్షే భజగోవిందం కనుక ఇది శంకరాచార్య వాళ్ళు చెప్పిన భజగోవిందం